సామవేద సామగాన సప్తస్వరాలతో పాడి వెంకటగిరి వల్లభుని మెప్పించిన మహాభక్తుడు పద కవితా పితామహుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక అన్నమాచార్యుడు వేద నిలయుడైన వెంకటాచలపతి దివ్య పదాలను తన పదవేదాలతో అర్చించి తరించినాడు మధురము కోమలము వర్చస్వంతము అయిన అన్నమయ్య పాటలు విని సర్పరాట్ శైల విభుడు నాట్యమాడినాడట నేటికీ తిరుమల మందిర సుందరుడు అన్నమయ్య మేలుకొలుపు వింటూ నిదురలేచి జోలపాట వింటూ నిదురపోతాడు అన్నమయ్య పాట స్వామి దైనందిన జీవిత ఒక భాగమై నిలిచింది ఒక రాముడా కృష్ణుడా హనుమంతుడా నరసింహుడా రంగడా విఠలుడా సకల దేవతా స్వరూపాలు అన్నమయ్య వెంకటేశ మంత్రానికి ముగ్ధులై వశులై అతని పాటలలో మాటలలో గుడికట్టుకుని నిలిచినారు నీతి ధర్మం న్యాయం తత్వం సత్యం సమానత్వం భక్తి ప్రపత్తి తాత్పర్యం ధ్వనులై శ్రీనివాస కరుణారసధ్వనులై సప్తగిరుడు సాక్షిగా చరణాగతి దీపికలై వెలుగుతున్నవి అన్నముని కీర్తనలు నిధి కాదు హరిపద సన్నిధి చాలా సుఖమని నమ్మి నడిచిన పరమ భాగవతుడతడు వేంకటపతి పదముల నిలిచిన అన్నమయ్య ధన్యుడు అన్నమయ్య పదములు వినగలిగిన మనము ధన్యులము